ఈవన్ దిస్ విల్ నాట్ స్టే అని బోధు ఆ బోధుక చూస్తూ ఉంది పొద్దున్న లేవగానే మీ మనస్సు బరువుగా ఉందనుకోండి ఏదో పేడతోటి ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే కనుకోండి అది చూడగానే ఒక ఒక ఒక ఇన్నర్ వాల్యూ సిస్టమ్ స్టర్ అవుతుంది ఒక హైయర్ డైమెన్షన్ ఆఫ్ వివేకా ఒక్కసారి కదిలించిన చాలా ఒకట అలాగే ఒక మంచి ఉల్లాసంగా ఉందనుకోండి ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే చూడగానే ఓ ఉల్లాసం అవసరం ఎందుకంటే ఉల్లాసం డిగ్రీ పెరిగి కొలిది తర్వాత దానివల్ల వచ్చే దుఃఖం యొక్క డిగ్రీ కూడా సిమిలర్ గా ఉంటుంది అంత ఉల్లాసం అనే సో ఈవెన్ దిస్ విల్ నాట్ స్టే అని బోర్డు పెట్టుకుంది నేను అన్నాను చాలా బాగుందండి బోర్డు మీకు చాలా మంచి ఐడియా వచ్చింది అంటే మన ఐడియా ఏముందో దీంట్లోనో శ్రీకృష్ణుడు చెప్పిన మాట ఆగమాపా అండి సో ఆగమా వస్తూ ఉంటుంది పోతూ ఏది కాబట్టి వచ్చిపోయేది మిగలని దానికోసం అంత పెద్ద ఎక్సైటెడ్ రెస్పాన్స్ ఇచ్చి మనం ఏమిటి కానీ వచ్చింది మంచి వచ్చింది కానీ పోయిదే గాని నిర్జీదేలాగా కాదు కాబట్టి దీనికోసం మనం కంగారు పడుకోక్కర్లేదు వచ్చింది దానికే కంగారు పడక్కర్లేదు ఆపోజిట్ కైండ్ ఆఫ్ కంగారు దానికి పడద్దు దీనికి పడద్దు ఆగమాపాయి వచ్చిందంటే పోతూ ఉంటుంది ఈ దృష్టి డెవలప్ చేసుకుంటే కొంచెం మీరు యు ఆర్ ఇన్వోకింగ్ దయ్యర్ పవర్ ఆఫ్ ది మైండ్ ఆ ఆత్మశక్తిని మీరు ఆ హయ్యర్ పవర్ ఆత్మా నుండి పోనీ మనస్సన్న పర్వాలేదు మనోబలాన్ని ఇన్వోప్ చేస్తారు మనోబలం లోపల నుంచి వస్తుందండి సర్వము లోపల నుంచి వస్తుంది యు ఆర్ సిట్టింగ్ అన్ ఇన్ఫినిట్ పవర్ ఆత్మా మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి దాని నుంచే ఇన్వోప్ చేయాలి గ్రౌండ్ వాటర్ ని ట్యాప్ చేయాలి గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఉంటుంది గ్రౌండ్ అంతటా ఉంటుంది ఎనీవేర్ యూ డిప్ అంటే జనరల్ గా చెప్తున్నాను నేను ఎనీ ఎక్కడ తవ్వినా మీకు మా అలవాళ్ళు రండి మీరు ఎక్కడ తవ్వినా సమృద్ధిగా ఉంటుంది నీకు ముప్పై అడుగులు వెళ్ళేప్పుడు పట్టుకోలేరు మీరు ఆ ఎక్కడ తవ్వినాను సో మీరు మరి గ్రౌండ్ వాటర్ లభించాలంటే ఏం చేయాలి ట్యాప్ చేయకుండా పైన నిలబడి ఉన్నారనుకోండి మీకు వాటర్ వస్తుందా రాదు ట్యాప్ చేస్తేనే వస్తుంది అలాగే మనోబలము మీరు ట్యాప్ చేయాల్సి ట్యాప్ చేసి వివేకమే ట్యాప్ చేసేటువంటి సాధన ఆగమాపాయన అనే మాట ఎప్పుడైతే గుర్తుకొచ్చిందో వెంటనే మీకు సహనం వచ్చేసి అసలు ఓ మహాత్ములు చెప్పారు నీవు దుఃఖంలో ఉండాలనుకోండి కష్టం వస్తుంది కష్టాలు వస్తూ ఉంటాయండి మానవ జీవితం అంటే మానవులకి రాకపోతే కష్టాలు మ్రాకులకు వస్తాయా అనేది సానుత సో మానవ జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి మ్రాకులకు కూడా వస్తాయి మనకి తెలియదు కానీ ఎనీవే కష్టం వచ్చినప్పుడు ఓ మహాత్ముడు ఏమని చెప్పాడు ఈ సలహా ఎలా ఉందో మీరు ఆలోచించండి ఐఎమ్ నాట్ సెయింగ్ యూ రెడీలీ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ అని నేను చెప్పట్లేదు ఇంకే విశ్లేషణి చూడగల పెద్దవాళ్ళు జీవితంలో బాగా అనుభవం ఉన్నవాళ్ళు ఒక రకంగా నేనే కొన్నవాడిని ఒక రకంగా చూస్తాను బట్ ఎవరు సో సలహా ఏమిటంటే ఒక కష్టం వచ్చినప్పుడు నీవు వర్తమానంలో ఉండడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచించు అని చెప్తాం మనం అంతా బాగున్నప్పుడు వర్తమానంలో ఉండడం మానేసి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పెద్ద ప్రారంభం అంతా బాగున్నప్పుడు వీడికి ఎందుకంటే భవిష్యత్తు తీరు కూర్చునే భవిష్యత్ ఏమిటని ఎందుకు ఆ ప్రశ్న హాయిగా ఉన్నవాడు భవిష్యత్ అని లెక్క వేయడం ప్రారంభించేటంటే బెంగతోడు నిండిపోతుంది మనస్సు ఏం చేసుకుంటావు భవిష్యత్తు హాయిగా భోజన చేసేదో కులసాగా ఉన్నావు ఏదో రామాకృష్ణ జపం చేసుకుంటే పుష్ణం పుష్ణం చేయ మంచి పని ఏదైనా చేయొచ్చు భవిష్యత్తు తీరుకుని ఏం చేస్తాం దుఃఖంలో ఉన్నప్పుడు యూ ట్రై టు ప్రొజెక్ట్ ది మైండ్ ఇన్ ఫ్యూచర్ ఈ దుఃఖము సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో భావం చేయాలి ఒకసారి పన్ను పంటి నొప్పు వచ్చింది పన్ను అలా పీడిస్తూ ఉంటుంది పంటి నొప్పి అన్నది కొంచెం వెరీ పెయిన్ఫుల్ ఫిజికల్ పెయిన్ కి అప్లై చేయక్కర్లేదు రకంగా ఒకప్పుడు అప్లై చేయొచ్చు కూడా ఫిజికల్ పెయిన్ వస్తే ఊరికే ఇంకా మేమామి ఏదో మార్కెట్ లో టాబ్లెట్ కొనుక్కుని వేసుకుంటే సరిపడుతుంది ఏదో పెయిన్ కిల్లర్స్ ఉంటాయి అంత పెయిన్ అంతలా సహించలేదు కొంత సహించాలి అలా టాబ్లెట్ లో రెడీగా పెట్టుకుని మింగేస్తూ ఉండడం కూడా మంచిది కాదు కొంత సహించి ఇంకా తప్పని అయితే టాబ్లెట్ వేసుకుంటే పోతుంది బట్ స్టిల్ సహించటం మంచిది ఫిజికల్ పెయిన్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ సహించవచ్చు సో పెయిన్ వచ్చినప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు వర్తమానంలోకి లాక్కొచ్చేస్తుంది మనస్సుని ఫిజికల్ పెయిన్ అన్నది ఇట్ పుష్ అంట్ ఇట్ ఫిక్స్ ది ప్రెసెంట్ ప్రెసెంట్ ఈస్ పెయిన్ఫుల్ సో ఆ పెయిన్ లో మనం నిలిచి ఉంటాం ఒక గంట తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది అని భావన చేసామనుకోండి ఎలా ఉంటుంది పెయిన్ గంట తర్వాత ఎలా ఉంటుంది తగ్గుతుంది ఓన్లీ గంట కాబట్టి రోజు సో ఆ ఈ మానసిక దుఃఖం ఉందనుకోండి జస్ట్ థింక్ హౌ ఇట్ విల్ బి ఆఫ్టర్ వన్ ఇయర్ అసలు మీరు అలా థింక్ చేసేప్పటికే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఏమని ఇది ఇంత తీవ్రంగా ఉండదు వన్ ఇయర్ తర్వాత ఏదైనా కూడా ఎందుకంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఒకడు సో ఏదో నొప్పితోటి కొన్ని నొప్పో చెవి నొప్పో తలనొప్పో ఏదో వెళ్తే టాబ్లెట్ ఇచ్చాడు వన్ వీక్ వేసుకోమని ఇచ్చాడు రోజు మూడు మోతాదులు చొప్పున వారం రోజులు వేసుకోండి అంటే వీడు అన్నాడు వారం రోజులకి తగ్గిపోతుందా అన్నాడు వారం రోజులకి మీకు నొప్పి మీకు బాగా అలవాటు అవుతుంది అని చెప్పాడు తగ్గిపోతుందని కాదు You will become a constant duty pain aa yakashtham ayi varaku tablets sahakaristha yakashtham ayipoyina taruvata inga tablets takkarledu ani cheppadu so arakaga one one month to one year ayin taruvata what would be the nature of the pain nirbhavam chesaru anukondi appudu the pain will be there probably but it will not be that much painful ippudu juttu telabade ippudu manushku bengaga untundi కొద్ది తెల్లబడినప్పుడు బెంగెంగగా ఉంటుంది వారు మాసంలో ఎంతో మొత్తం అంత నిలబడిందో ఇంకా అందాగా ఎలాగ నిలబడింది ఇంకా బెంగే ఉంది అయిపోయింది సో ఆ రకంగా ప్రారంభంలో ఉన్న పెయిన్ కొంచెం దూరంగా వెళ్తే ఉంటది సో ఆ రకంగా భవిష్యత్తు గురించి భావన చేసి చేస్తే మీకు దుఃఖం తగ్గేందుకు అవకాశం ఉంది నేను ఓ మహాత్ములు ఎక్కడో అనగా విన్నాను నేను ఫస్ట్ ఆగమాపాయన నిత్యము కాదు అసలు ముందు ఆ సత్యాన్ని గుర్తించే ఇది అనిత్యము అని తెలిసేప్పటికీ గుర్తించాలి యూ హ్ టు ఇట్ ఈజ్ అన్యల్ అండ్ ఇట్ ఈస్ ట్రాన్సియంట్ అని ఎప్పుడైతే మీరు దృఢంగా ఫీల్ అవుతారో అప్పుడు మీకు సహన వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా రహ్యకారులు మాత్ర స్పర్శాదయ సో తస్మద్భావము అంటారు ఆగమాపాయన హేతువు అనిత్యా హేతుమత్ అంటే ముందు కాజు వెంటనే ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ అలా ఉంటుంది హేతుహేతుమద్భావం సో ఆగమాపాయన ఉంచిపోతూ ఉంటాయి కాబట్టే అనిత్యములు కాబట్టేనే పదం అక్కడ ఉండదు ఉండకపోయినా ఉన్నట్లే సో యస్మాత్ తస్మాత్ అది బెటర్గా యస్మాత్న ఎందువలనైతే అవి అవి ఏమిటవి మాత్రాస్పర్శాదయ మాత్రాస్పర్శలు శీతోష్ణాలు సుఖదు మాత్రాస్పర్శ ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉండిపోతుంది స్పర్శ కంటాక్ట్ ఇట్ ఈస్ టెంపర్ కమ్స్ అండ్ గో కంటాక్ట్ హెన్స్ దీతో సీత ఉష్ణ సుఖ దుఃఖ ఎట్సెట్రా ఇవన్నీ కూడా ది కమ్ అండ్ గో సోమాపా చూసారా ఇన్ బహువచనం అపాయున ఇన్ గుణి గు ఇన్ కి శీలార్థంలో ప్రత్యయం శీలము అర్థంలో వచ్చే ప్రత్యయం ఇన్ అంచేతనే శంకరులు దానికి ఆగమాపాయ శీలా శీలా అనే మాట పాని శీలార్థంలో ఇన్ అనే ప్రచయాన్ని విధించారు కాబట్టి వచ్చిపోయే స్వభావము కలవి అంటే తప్పనిసరిగా వచ్చిపోతాయి అని అర్థం స్వభావంగా బంగారానికి విలమిలమెరిసే స్వభావము అంటే అర్థమేంటి తప్పనిసరిగా విలమిల మెరుస్తుంది అలాగే ఈ సుఖ కూడా వచ్చిపోయే స్వభావము కలవి అంటే తప్పనిసరిగా పోతాయి ఈ వస్తువునే పోతూ ఉంటాయి అవి అంటే అర్థం ఏమిటి అనిత్యా కాబట్టే అవి అనిత్యములు అనిత్యమైన వాటి గురించి నువ్వు పట్టుకోవాలనే ప్రయత్నం చేయడం పొరపాటు అనిత్యమైన సుఖాన్ని అనిత్యం సుఖం వచ్చింది అనిత్యం దాన్ని పట్టుకుంటాను అని నువ్వు ప్రయత్నం చేస్తే నీ నువ్వు భంగపడతావు దుఃఖం వచ్చింది అది అనిత్యమే దాన్ని రానివ్వకుండా తోసేస్తాను అని ప్రయత్నం చేసే అనుకో అప్పుడు అది కూడా భంగపాటుకి కారణమవుతుంది కాబట్టి దుఃఖం రాబోతుంది అంటే మీరు ఆ దుఃఖాన్ని సహించేసేయటం కోసం మనస్సుని నిబ్బరం చేసి కూర్చోడం అంతే అంతేగాని దాన్ని రాకుండా తోసేస్తాను అని ప్రయత్నం చేయటం ఎందుకంటే మీరు ఆపలేరు వచ్చిన తర్వాత రాకుండా ఆపలేరు వచ్చిన తర్వాత పోకుండా ఆపలేరు సుఖాన్ని పోకుండా ఎవడు దుఃఖాన్ని పోకుండా ఆపడం సుఖాన్ని పోకుండా ఆపుతాడు సుఖాన్ని పోకుండా ఆపలేరు దుఃఖాన్ని రాకుండా ఆపలేరు ఇంకా ఏం చేస్తారు మీరు దట్ ఈస్ హౌస్ అనిత్య అనిత్య శబ్దాన్ని పార్శల్ గా అప్లై చేసుకో సుఖాన్ని రాకుండా ఆపలేరు పోకుండా ఆపలేరు దుఃఖాన్ని రాకుండా ఆపలేరు ప్రవాహంలో వచ్చేస్తాయంటే కాల ప్రవాహంలో కర్మ ప్రవాహంలో ప్రకృతి ప్రవాహంలో వచ్చేస్తాయంటే వాటిని కాబట్టి మీరు అవి ఆపి ప్రయత్నం చేయద్దు అమెరికాలోనండి ఓల్డేజ్ రాకుండా ఆపి ప్రయత్నం ఎంత ప్రయత్నమో మీరు ఓకపోతుంది ఎంత ప్రయత్నం అంటే సెనిఫిట్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ ఎఫర్ట్ అమెరికాలో ప్రైవేట్ ఇండస్ట్రీ Forms, they were drug firms. They spent billions of dollars to create drugs to postpone old age. Old age is postponed. You. But this is not a story. One time to go to the first time, the first time to go to the first time. The first time to go to the first time, the first time to go to the first time. The first time to go to the first time. ఇంకా ఇక్కడ మొదలుపెట్టి ఇంకా మీరు అలాగా ఎన్ని ఎన్ని పాజిబిలిటీస్ ఉన్నాయో అన్ని పాసిబిలిటీస్ మీద రీసెర్చ్క్ రీసెర్చ్ సెంటర్స్ ఇవి యూనివర్సిటీస్ లో మీరు ఎందుకంటే కొంచెం యూనివర్సిటీస్ లోనూ అక్కడ జరిగే రీసెర్చ్ ఒక్కటి వివేకపూర్వకంగా ఉంటుంది ఇంత అధ్వానంగా ఉంటుంది వీళ్ళ రీసెర్చ్ చేస్తారు రీసెర్చ్ చేసి డ్రగ్స్ ఇస్తారు టెస్టో స్టీమో ఉన్నాను ఒక ఈ స్టెరాయిడ్ టెస్టోస్క్రీన్ నేను టైమ్ లైఫ్ ఇలాంటి మ్యాగజైన్స్ ఉంటాయి తర్వాత వెరీ గ్లాసీ మ్యాగజైన్స్ అలాగే ఇంకా అక్కడ పాపులర్ మ్యాగజైన్స్ సైన్స్ మ్యాగజైన్స్ సైన్సిఫిక్ అమెరికన్ సైన్స్ ఇలాంటి మ్యాగజైన్స్ ఈ పాపులర్ మ్యాగజైన్స్ లైఫ్ న్యూస్ టైం ఎక్సెట్రా అండ్ సైంటిఫిక్ మ్యాగజైన్స్ లో కూడా వీటన్నింటిలో కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ టెస్టో స్కీరో ఈ టెస్టో స్కీరో నుకమెండెడ్ ఫర్ మేల్స్ ఒకేళ్ళకి ఫిమేల్ కాదు మేల్ హార్మోన్ అండ్ ఇట్ ఈ రికమెండ్ ఫిఫ్టీ కనుక మీరు తీసుకోవడం ప్రారంభిస్తే మీ ముడపలో మీద ఉంటాయి సో ఒక మనిషి ఉంటాడు వాడు ఏజ్ ఫిఫ్టీ వాడి ముఖం ఫోటోగ్రాఫర్ టెస్టో స్టీరోన్ త్రీ మంత్స్ మళ్ళీ వాడి ముఖం ఫోటోగ్రాఫర్ సో ఈ ఫిఫ్టీ ఇయర్స్ వాడు ఈ స్టార్స్ లుకింగ్ లైక్ ఫార్టీ ఫార్టీ సో అతను ముందు ఏంటి మీరు రిటైర్మెంట్ ఎప్పుడవుతున్నారు అని అడగాల్సింది పోయి అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఏమంటారంటే అబ్బా మీరు చాలా యంగ్ గా కనపడుతున్నారండి అనడం ప్రారంభిస్తారు సొసైటీలో అది అది కూడా వాడు కమర్షియల్ చూపిస్తారు అంతకుముందు అంకిల్ వన్ రిటైర్ అని అడిగి అడుగుతాడు ఈ మూడు నెలలు ఈ టెస్ట్ రోస్ట్ హీరో మింగిన తర్వాత డియర్ ఫ్రెండ్ వెఫర్ ఫుట్బాల్ అని అడుగుతాడు వీడియో వచ్చింది ఇలాగ చూపిస్తాడు ఈ టెస్ట్ రోస్ట్ దాని వల్ల వచ్చే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఎంత బ్యాడ్ అంటే మీరు ఊహ కూడా చేయాలి వీడు ఇది మింగడం అది ఎడిక్షన్ హ్యాబిట్ ఫార్మింగ్ మెడిటేషన్ వంట తర్వాత బాడీలో తెలిసిన సైడ్ ఎఫెక్ట్స్ గోల్డ్ అని ఉన్నాయి తెలియని మీ తెలియాలి అవన్నీ ఉన్నాయి వీడు హఠాత్తుగా ఈ టెస్టో ఇంకా గుండెకి చెడ్డదని హార్ట్ కి ప్రాబ్లం దేవర్ డాక్టర్ అడ్వైజ్ ఇస్తాడు యూ నీడ్ అ ప్రిస్క్రిప్షన్ ఏమన్నా అడ్వర్టైజ్మెంట్ చేస్తారంటే మీరు గెట్ ప్రిస్ డాక్టర్ యూ ఆస్ ది డాక్టర్ అని చెప్పేసి అడ్వర్టైజ్ చేసుకోవాలి సో డాక్టర్ కి కొంచెం ఫీజ్ ఎక్కువ ఇచ్చి వీళ్ళు ప్రిస్క్రిప్షన్స్ తీసుకొస్తారు ఇంకా ఓ స్టేజ్ వచ్చిన తర్వాత డాక్టర్ రా బాబు నేను ఇంకా ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అని అప్పుడు వీడు ముఖం చూడాలి కదా ఫిఫ్టీ లో వీడు సెవెంటీ లాగే కనపడతాడు సో వీడు ఏం పోస్ట్ పోన్ చేసినట్టు ఇది సైంటిఫిక్ అడ్వాన్స్ ఇదే ఇలా ఉంటుందా సైన్స్ అంటే సైన్స్ ని డిస్ట్రాక్ట్ చేసేసి ఎస్పెషల్లీ మెడికల్ అండి మెడికల్ ఫీల్డ్ లో మా యొక్క ఎంత ఫ్రాడ్ అంటే మీరు ఊహ కూడా చేయాలి టెరిఫిక్ అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ ఎదురకుండా కనపడుతూ సో చూసారా ఇలాగంటే అవివేకంలో అలాంటి రాంగ్ మ్యాట్రిక్స్ ఆఫ్ వాల్యూస్ లో పురుషులు స్త్రీలు కూడా పడిపోయి మహా దుఃఖాన్ని శారీరకంగా మానసికంగా టెరిఫిక్ సోషల్ ప్రెషర్ మెంటల్ ప్రెషర్ డిప్రెషన్ స్ట్ లో ఎంత గోలంటే సమాజం చాలా భయంకరమైన అవస్థలో ఉంటుంది అదే మీరు ఇండియా రండి అలా ఉంది ఇక్కడ పీపుల్ దే ఆర్ వెరీ రెసిలియంట్ అండ్ వెరీ టాలరెంట్ అలా పోతారు ఇక్కడ దెన్ ఈజ్ స్పిరిచువాలిటీ అన్నది ఈ గడ్డలో ఈ గాలిలో ఈ నేలలో ఈ నీటిలో ఉంది కాబట్టి జనులు చాలా సహజంగా స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోతారు స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోగానే బ్యూటికి వెళ్ళబడ్డం ఓల్డ్ ఏజ్ లక్షణాలు ఇవన్నీ కూడా అదే ఆర్ యాక్సెప్ట్ ఆ మనోబలం వస్తుంది యాక్సెప్ట్ చేసేటువంటి సామర్థ్యం వస్తుంది ఆ యాక్సెప్టెన్స్ అది వాట్ స్పిరిచువాలిటీ కెన్ గివ్ ఐప్టెన్స్ ఈ చాలా పెద్ద పవర్ ఆ పవర్ తోటి వీళ్ళు మిగతా సొసైటీస్ లో వాళ్ళు పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటారు అక్కడ అది అది ఒక మహాభయంకరమైన దుఃఖంగా దాన్ని ప్రాజెక్ట్ చేసుకుని విట్టు తెల్లబడింది అనేప్పటికీ హ్యూజ్ ప్రాబ్లం నేను వన్ వీక్ పాఠం చెప్పాను ఆత్మ జ్ఞానోపదేశ విధి హేనో టెక్స్ట్ గద్య అది వన్ వీక్ పాఠం చెప్పాను నా ద్వారంలో నేను చెప్పుకుపోయాను దానికి నెబ్రాస్కా నుంచి ఉఠా నుంచి వాళ్ళందరూ లేడీస్ జెంట్స్ అమెరికన్స్ వచ్చారు వాళ్ళు పాతికి ముప్పై మంది వచ్చారు వాళ్ళు షేక్ అయిపోయారు ఆ పాఠంలో షేక్ ఎందుకంటే వాళ్ళ వాల్యూ సిస్టమ్ అంతా కూడా డిమాలిష్ అయిపోయింది ఆ పాఠంలో నేల పర్యంతం వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమండీ మరి వడ్ యూ అడ్వైజర్స్ దిస్ ఇస్ హౌ వీఆర్ లివింగ్ ఎందుకంటే చాలా సిన్సియర్ పీపుల్ ఒక హామీ చెప్పింది నాతో షీ వాస్ ఇంజెక్టింగ్ సమ్ లిక్విడ్స్ టు ప్రివెంట్ ఈ ముడతలను ప్రివెంట్ చేయడానికి లిక్విడ్స్ ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ లిక్విడ్ ని ఇక్కడ ముడత ఇలా ఇక్కడ పడిందా ఇక్కడ అక్కడ పడుతుంది ట్యాంక్ మనీ బోల్ ఇక్కడ పడుతుందా అక్కడ పడుతుంది మనం గమనించడం కూడా గమనించాం సో అక్కడ స్లోగా ద ఇంజెక్ట్ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తే వన్ మంత్ టూ మంత్స్ దాకా ముడత ఉండదు ఆ తర్వాత మళ్ళీ ముడత వస్తుంటే తెలిసిపోతుంది మళ్ళీ ఇంకో ఇంజెక్ట్ చేయాలి ఇదంతా రిసెర్చ్ ఎంత అవివేకం అంటే ఇంకా పరాకష్టకి చెందిన అవివేకం మోడర్నిటీ అంటే ఇలా ఏడిసింది మోడర్నిటీ ఇది మోడర్నిటీ ఆధునికత అని అన్నారే ఇది ఆధునికత కాబట్టి సహనం విశిక్ష అమృతం విధంగా సో ఆగమాపాయన అనిత్యాహ ముఖం ముడతలు పడింది లేకపోతే జుట్టు తెల్లబడింది అది నథింగ్ అనూషన్ బోటి ఎవ్వనో అనిత్యం సో శరీరంలో బలం శరీర దార్ఢ్యం అనిత్యం సర్వము అనిత్యం కాబట్టి దాన్ని అనిత్యం గుర్తించేసి చక్కగా సహించేసేయటం ఇంకంతకంటే సహనం నేర్చేసుకోవటం సహనం నేర్చుకోవడం అంటే ఎలాగంటే వివేకపూర్వకమైన సహనంలో యూ విల్ లూజ్ సైట్ ఎఫెక్ట్ సూల్ అసలు అటువంటిది ఒకటి జరుగుతోందనే సంగతే మీకు తెలీదు చాలా సహజంగా మీరు యూ విల్ వేట్ పీస్ సో ఈ మార్పులు శరీరంలో మనస్సులో అనేక మార్పులు కుటుంబంలో సమాజంలో అలా మార్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొత్త కొత్త పాత మార్పులు కొత్త అంత పాత పోతూ ఉంటుంది కొత్త వస్తూ ఉంటుంది కొత్త వస్తూనే పాత ఇంకోటి వస్తూ ఉంటుంది ఈ మార్పుల్ని అన్నింటినీ కూడా అవి ఏమి కూడా మిమ్మల్ని విచలితుడిని చేయవు మీరు నిశ్చలంగా ఉండిపోతారు అదే ఆనంద స్థితి సో తాం స్థితిక్షస్వ భారత భాష్యం ఉందాము తస్మాదరిత్యా అతీతోష్ణాన్ స్థితిక్షస్వ ప్రసహస్వ సో ఆ శీతోష్ణ తాంస్తిక్షస్వ వాటిని సహించు చక్క ప్రాన్ కూడా అన్నారు సహనంలో కొంచెం బలం ఉంది ప్రితిక్షాను కొంచెం పటిష్టమైన సహనము ప్రతిక్ష అపదానికి ఆ బరువు ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ వర్డ్ అధ్యతనే ప్రసహస్వ అని వేశారు సో నీవు కొంచెం కష్టమైన తాత్కాలిక ఆరంభంలో కొంచెం ఇబ్బంది అయినా సరే దాన్ని సహించటం అలవాటు చేసుకో ఏమిటి సహించటం అంటే ఏంటి తేషు హర్షం విషాదం చాషీ ఇో సుఖదుఖములు వచ్చినప్పుడు శీతోష్ణాది రూపంగా వస్తాయి వాటెవర్ సుఖదుఖములు వచ్చినప్పుడు వాటి ఎందు హర్షమును గాని విషాదమును గాని చేయవద్దు హర్షము a very intense, positive response of the mind. Vishadhamo ante equally intense negative response. Harsham anche di kakam. Harsham ante anandam sukhanu bhutani patta layaka pou utla, adhi harsham. Harsham chala chedhati. Vishadham chala chedhati. Vishadham manushani kuruṅga di seshu. Ye pa ni jelayaka kutha di. So, నేను ఒకప్పుడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నారు నేను ఆయన డిగ్రీకి వెళ్ళాను ఏదో చిన్న డౌట్ నుండి వెళ్ళారు మేథమెటిక్స్ కి సంబంధించి డౌట్ ఆయన కనుక ఒక్కొక్కసారి మనస్సు ప్రశాంతంగా ఉంటే నాకు చెప్పేస్తాను నేను వెళ్ళి మేస్టర్ చూడండి అంటే ఆయన ఉండండి సార్ ఇప్పుడు నన్ను ఏమి డిస్టర్బ్ చేయకండి అని విసుక్కున్నాడు ఆయన ఎందుకంటే అలా విసుక్కుంటున్నారు చిన్న విషయానికి కూడా ఏమిటానికి కొంచెం గమనిస్తే తేలింది ఏమిటంటే అండర్ ఇంటెన్స్ ఇంజన్స్ అన్హాపీనెస్ లో ఉన్నారా సో అంటే ఆ మనస్సు ఆ స్థితిలో నిరుత్సాహంలోకి కృంగిపోయే స్థితికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే అతి సామాన్యమైన విషయం కూడా వాళ్ళు మనస్సు దానిమీద పెట్టలేరు చాలా ఇరిటేటింగ్ గా తయారైపోతారు లోపల ప్రెషర్ బాగా పెరిగిపోతుంది సో బాడీలో బయోకెమిస్ట్రీ ఆఫ్ ది ఎంటైర్ బాడీ చేంజింగ్ చాలా సైకోసోమాటిక్ డిసీజెస్ అనే సైకో అంటే మనస్సు సోమా అంటే బాడీ సో మనస్సులోంచి బాడీలోకి వచ్చేస్తాయి ఈ అనారోగ్యాలు పీపీ అలాంటిదే ఎసిడిటీ అలాంటిదే తర్వాత హార్ట్ ప్రాబ్లం ఇంకా అదర్ కైండ్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఈవెన్ ఈ మధ్య ఆర్థరైటిస్ కూడా అలాంటిదే అని చెప్తున్నారు ఆర్థరైటిస్ నేను అనుకునేవాడి కొంచెం ఫిజికల్ అది అది ఫిజికలేం కాదు అది కూడా మెంటలే ఇంకా ఏమంటున్నారంటే స్కిన్ డిసీజెస్ అన్ని కూడా మెంటల్ అని అంటున్నారు ఇంకా అనేది అది ఇదే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ స్కిన్ కి మనస్సుకి సంబంధం ఉంటే ఆస్తి సో సోరియాసిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది దాన్ని మెడిటేషన్ వల్ల తప్పి మెడిటేషన్ అంటే ఏమన్నా మీరు మెడిటేషన్ ఏం చేస్తారు చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ ఉంటారు వాట్ మెడిటేషన్కి వీళ్ళు వీళ్ళు కూర్చుంటారు మనస్సు ఏమో మళ్ళీ కంప్లైంట్ చేస్తూనే ఉంటారు ఏం మెడిటేషన్ చేస్తారు మెడిటేషన్కి ఏమీ కంగారు లేదు ముందు సహనం నేర్చుకోండి ప్రతీక్ష మీరు తితిక్షని అభ్యాసం చేసి చూడండి మీరు ఏ మెడిటేషన్ చేయక్కర్లేకుండా మనస్సు మెడిటేటివ్ గానే ఉంటుంది కొత్తగా మెడిటేషన్ ఏం చేయక్కర్లేదు ఎందుకంటే మనస్సులో ఉండే చలనం అంతా హర్ష విషాద రూపంగా ఉంటుంది సో మీ వాల్యూ సిస్టమ్ కేర్ఫుల్ గా రీఆర్గనైజ్ చేసుకుని హర్షాన్ని విషాదాన్ని పక్కన పెట్టి కేవలము సహనము అంటే యాక్సెప్టెన్స్ యాక్సెప్ట్ చేయడం సుఖం వచ్చిందనుకోండి భగవత్ ప్రసాదంగా యాక్సెప్ట్ చేయటం ప్రసాద బుద్ధి తర్వాత వస్తుంటాం దుఃఖం వచ్చినప్పుడు కూడా ప్రసాదంగా యాక్సెప్ట్ చేయటం అక్సెప్ట్ చేసి దాన్ని అలా అది అనిత్యము అని తెలుసుకుంటూ వివేకాన్ని దాని మీద వివేక రే ఆఫ్ వివేకా సో వివేక జ్ఞానము యొక్క కిరణములను దానిపై ప్రసరింపజేసి ఇది అనిత్యము వచ్చి పోయిది శాశ్వతం కాదు దీన్ని మనం సహించేస్తే సరిపడుతుంది అని సహించేస్తే పోతుంది సహించడం మీరు ప్రారంభించగానే అసలు మీరు సహింద్ర అభ్యాసం చేస్తే మనం అసలు సహింద్ర మొదలు కూడా పెట్టం రస స్వదేశు హర్షం విషాదం చ మా కార్థ తర్వాత శ్లోకం ఎం హి న్యథయంతేతేషర్ష సమ దుఃఖ సుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే సో ఏమిటి సహిస్తే ఉపయోగం ఏమిటి ఇప్పుడు లోకంలో మానవ దృక్పథం ఎలా ఉంటుందంటే సుఖాన్ని పట్టుకోవాలి చేజారిపోకుండా దుఃఖం రాకుండగా మన బలమంతా ఒడ్డి నిలువరించాలి అది తెలివితేటట్లుగానే వచ్చి సుఖాన్ని రాని పోయి సుఖాన్ని పోని వచ్చి దుఃఖాన్ని రాని పోని దుఃఖాన్ని పోని అనలా సహించుతో కూర్చుంటే ఏమిటి ఒరిగినట్లు ఏమిటి పురుషార్థం ఏమిటి దాంట్లో పురుషార్థం ఏమిటైనా ఏదైనా చెప్పండి అంటే మోక్షమే పురుషార్థం ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి సర్వోత్కృష్టమైన పురుషార్థం మీకు ఫలంగా గీత యొక్క టీచింగ్ ఇలాగే ఉంది మీకు మీరు కర్మకాండంలోకి వెళ్లారనుకోండి మీరు అగ్నిష్టోభం అనే క్రతువు చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు ఓకే ఆ దానిపైన మహాగ్ని చయనము అనే క్రతువు అదేందుకండో మేము స్వర్గానికి వెళతాం కదా అగ్నిష్టోభం చేస్తే మళ్ళీ ఇంకేదో క్రతువు ఉంటున్నారు ఏమిటి అంటే ఈ స్వర్గంలో కొద్ది రోజులే ఉంటారు ఓ అలాగా స్వర్గంలో చాలా కాలం ఉంటాయి ఏం చేయాలి ఇదిగో ఈ మహాగ్ని చయనం అనే క్రతువు అదే అయిపోయిందంటే మళ్ళీ వాజపేయమో అని ఇంకోకత్వం మళ్ళీ అదెందుకంటే ఇంకా మా ఇంకా ఉన్నతమైన స్థానం ఈ విధంగా ది ఎంటైర్ రిలీజియస్ లిటరేచర్ అసలు లిటరేచర్ ఎలాంటి పెట్టండి ఎగ్జాంపుల్స్ అలాంటి ఎంటైర్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక ఉన్నత స్థితిని చేరుకోవాలంటే ఏదో ఒక పెద్ద గొప్ప యజ్ఞ యాగాది క్రతువులను చేయటమో అయితే ఒక పెద్ద తీర్థయాత్ర చేయటమో అయితే ఒక పెద్ద పుణ్యక్ష పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయటమో అలాంటిదేదో ఒకటి చేస్తే మీకు ఉన్నత స్థితి కలుగుతుంది అనే యాటిట్యూడ్ ఉంటారు అంతేకాని జీవితంలో వస్తే సుఖ దుఃఖాలు తెలియని సంగతిది ఆ వచ్చే మీరు కేవలము సహన శక్తితోటి వాటిని సహించేస్తో వివేక బలంతో అవి అరిత్యములు అని ఏదో కింద మేదాపడి సహించడం మీరు నేర్చేసుకుంటే దాని ద్వారా మోక్షం వస్తుందంటే ఇది ఎలా ఉంది అసలు ఈ బోధ ఎంత విదూరంగా ఉండదు డొంట్ యు ఫైన్ ఇట్ ఈస్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కైండ్ ఆఫ్ టీచింగ్ ఏదో పౌండరీక యాగం చేస్తే మోక్షం వస్తుందంటే ఓ అలాగా అని అనిపిస్తుంది అలా మీరు సుఖ దుఃఖాలను సహించేస్తే మోక్షం వచ్చేస్తుందంటే ఇది ఏమన్నమాట చాలా విలక్షణమైన టీచింగ్ సో కర్మకాండలో చెప్పే పద్ధతి వేరే ఉంటుంది సో అక్కడ సర్వస్ ఆప్త్యై సర్వస్యిత్యై సర్వమేవేనా సర్వం జయతి సో అశ్వమేధయాగం చేసినట్లయితే సర్వమేవ తేనా ఆప్నోతి సర్వంజయతి పర్యాప్త అనంతరాయాయ పర్యాప్తి అంటే పూర్ణమైన సుఖాన్ని మీరు పొందుతారు భోగాల్ని పొందుతారు అనంతరాయాయ అంతరాయములు లేని భోగాల్ని స్వర్గసుఖాన్ని పొందుతారు సర్వసుఖాల్ని పొందుతారు సర్వ లోకల్ని మీరు చేయిస్తారు సర్వమేవ తేనార్థమవుతుంది సర్వం చేయది ఏమిటది తేనా అంటే ఏమిట అది ఏమిటది అశ్వమేధ అశ్వమేధము అనే యజ్ఞం అలా చెప్తారు అక్కడ ఇక్కడ ఇక్కడ చెప్పేది ఎలా ఉంది ఇది ఎలా ఉందంటే ఏదో నార్మల్ రొటీన్ లైఫ్ లో మనం ఒక వాల్యూని తెచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుంది అంటే దిస్ ఈథింగ్ వెరీ అనూష్ అంటే మోక్షం ఇప్పుడు మోక్షం ఎక్కడో ఉందనుకోండి మరి ఎక్కడో ఉన్న మోక్షాన్ని తీసుకురావడానికి అశ్వమేసం అంతటి గొప్ప యజ్ఞం అవసరమేమిటిది సహనం నేర్చుకుంటే కొంచెం సహనంగా ఉండవడానికి మోక్షం వచ్చేస్తుంది అంటాడు అంటే మోక్షము ఆత్మరూపమై ఉండాలి అంత దూరంగా ఉన్న మోక్షాన్ని మీరు ఆత్మ గుణములు అంటారు వీటిని ఉండే వాల్యూస్ ను బట్టి తెచ్చేసుకున్నా ఎలా సాధ్యపడుతుంది అలా అలా సాధ్యపడదు మోక్షము ఆత్మరూపంగా ఉంటే మటుకు సాధ్యమే అది సంగతి ఎనీవే సో దీనికి ఈ మో అంటే సహనము తితిక్ష గనక మీరు నేర్చుకుంటే మీరు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఉపనిషత్తుకి ఆ మొదటి శ్లోకంలో ఉండే తితిక్షని రెండో శ్లోకంలో ఉండే అమృతంతో కలిపి దానికి తితిక్షామృత ఉపనిషత్తుని పెరుగుతారు సో సహా అమృతత్వాయ కల్పదే దాని మీద అవతారిక కూడా అలాగే రాసుకున్నారు చూడండి శీతోష్ణాదులను సహించేవాడికి ఏమిటి ఒరుగుతుంది కిం సంటే ఒక్క ప్రశ్న వెటకారంతో కూడిన ప్రశ్న ఏమిటి ఒరిగి ఇది ఏమిటవుతుందండి చరేస్తుంటే కప్పుకోవడం మానేసి అలా తాల ఒకటి మీద మేము అలా వణిపోతూ కూర్చునే వాళ్ళని చరేసినప్పుడు కార్తీక మాసంలో తెల్లవారుజామున ఏమిటైంది వేడి వస్తుంది అనుకోండి అలా సైన్ చేయడం దాన్ని వేడి వేడినలా సైన్ చేయడం అంతే అయిపోయి ఈ వేడి మేము ఉండలే ఉండాలి మీరు వెంటనే ఎయిర్ కండిషన్ పెట్టించేయండి అని అక్కడి నుంచి పారుకోవడం గొప్పది దాన్ని అలా సైన్ చేస్తూ ఉండడం ఏమిటో ఏమిటైంది ఎయిర్ కండిషన్ పెట్టుకున్నవాడు హాయిగా ఉండడు అలా సైన్ చేసిన వాడికి ఏమైంది అని మీరు అలా భ్రమపడతారేమో ఇస్ నాట్ లైట్ చెప్తాం కేవలం శీతోష్ణాలే కాదు శీతోష్ణాలను కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి శీతం నుంచి బయట పారిపోయే అంటే ఫుల్ హార్దీగా ఉండకూడదు అంటే ఫ్రాస్ట్ బయటొచ్చి శీతంలోకి వెళ్ళిపోవడం లేకపోతే సన్ స్ట్రోక్ వచ్చి జాయిన్ చేసి ఎండలోకి వెళ్ళిపోవటం అలా ఉండమనే అభిప్రాయం కాదు ఇక రీజనబుల్ లిమిట్స్ కంప్లైంట్ చేయడం మానేసి మనస్సు చెడగొట్టుకోవడం మానేసి చక్కగా సహించేయడం కొంతమంది ఏం చేస్తారంటే సీజన్స్ ని తిట్టేసుకుంటూ బతుకుంటాను శీతోష్ణాదీన్ సహత అన్నారు అందుకోసం నేను సో వర్షాకాలం వస్తే వర్షాన్ని తిట్టుకుంటాను వర్షాన్ని న్యూస్ లో తింటూ వర్షం పడనంత సేపు ఇగో వర్షం పట్టలేదు వర్షం పట్టం లేదని ఎంత హడావుడైనా చేసేస్తాడు హడావిడి పదిహేను రోజులు చేసిన తర్వాత పదహారో రోజునే ఓ దిక్కు వాహన పడగానే అదిగో ట్రాఫిక్ జామ్ అయిపోయింది రూలయింగ్ ఏరియాస్ నీటితో నిండిపోయాయి అని ఇంకా పెద్ద హడావిడే ఈ ఈ వర్షాల మూలంగా మన సమాజం అతలా కుతలం అయిపోతుంది సో వెంటనే ప్రభుత్వం వచ్చేసి ఏదైనా ఏర్పాట్లు చేయాలి ఏం ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం వచ్చేసి ప్రభుత్వం అసలు అది అది ఉంటారు వాళ్ళు వాళ్ళు అసలు నిద్రలు మనం వెళ్లి వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వం సో కృత్రిమ వర్షాలు కురిపించాలి అన్నారు ఓకే కురిపించండి దానికి రేడార్ ఒకటి కావాలి ఒక రేడార్ ఎక్కడ ఉంది జర్మనీలో ఉంది సరే అయితే దానికి ఆర్థర్ పెట్టండి ఆర్దర్ పెట్టాలంటే టెండర్ పిలవాలి మొత్తానికి ఈ టెండర్ దగ్గర మొదలు పెడతారు ఈ టెండర్ అన్నది ఈ చుట్టుపక్కల ఎక్కడో దొరికిదైతే వీళ్ళు అంతా ఇచ్చేసి మేము సప్లై చేసేస్తామని వీళ్ళు తయారైపోతారు అది ఆ రేడార్ ఇక్కడ ఎక్కడా లేదు డోప్లర్ రేడారో లేదో అది జర్మనీలోనే ఉంది కాబట్టి మొత్తానికి టెండర్ అక్కర్లేదు ఏమక్కర్లేదు ఆర్ధర్ బారా అంటారు బాబు అని మొత్తానికి దానికి ఆర్ధర్ వేశారు అది బొంబాయి వచ్చి కూర్చుంది బొంబాయిలో ఉంది ఆ అది ఇప్పుడు అనంతపురం రావాలి అది అనంతపురం వచ్చాక వీళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించే ప్రయత్నం మొదలెడతారు మరి గత రెండు నెలల నుంచి ఏం చేస్తున్నారు ఆ రేడార్ని రెండు ఇక్కడికి తెచ్చుకుంటాం మరి వాటికి అంటే మరి గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ కృత్రిమ వర్షాలు కురిపించాలనుకున్న గవర్నమెంట్ రేడార్ బొంబాయిలో ఉంది అని అది ఒక హేతువుగా బొంబాయిలో ఉన్న రేడారు అనంతపురం రావడానికి ఎంత టైం పడుతుంది సరిగ్గా ఓ మీద ఎక్కించి తీసుకొస్తే ట్వంటీ అవర్స్ లోపల వస్తుంది అది గత రెండు రోజుల నుంచి అదే న్యూస్ రెండు రోజుల నుంచి కాదు వారం రోజుల నుంచి వాళ్ళు ఏం చేస్తారండి వాటిదే కండు గవర్నమెంట్ వాటికండు బట్ స్టేట్ గవర్నమెంట్ ఈ ఘటాల్ సెంట్రల్ గవర్నమెంటే అలా ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది కాబట్టి సీజన్స్ ని తిట్టుకుంటూ బతకడం పొరపాటు సీజన్స్ తిట్టకూడదు వర్షాన్ని తిట్టకూడదు ఎండని తిట్టకూడదు చలిని తిట్టకూడదు ఈ తిట్టడం అన్నది ఒక ప్రెషర్ రెండు అంటే సహించలేకపోవడం నుంచి వచ్చిన ప్రెషర్ కాబట్టి సుఖ దుఃఖాలు ఎక్కర్లేదు మనం శీతోష్ణాల విషయంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఉంది శీతములు సహించేయడం లాగా ఉష్ణాన్ని సహించేయడం వితిన్ లిమిట్స్ సో మే వస్తోందనుకోండి బెంగపెట్టుకుంటే ఏమైనట్టు కొంచెం ఓపిక పట్టేస్తే ఏప్రిల్ మే బయటపెడుతుంది ఈ మధ్యలో ఏదైనా వాళ్ళ తుఫాన్ లాంటిది ఏదైనా వచ్చిందని తుఫాన్ రానక్కర్లేదు ఓకే తుఫాన్ లాంటిది వచ్చిందనుకోండి వారం రోజులు కట్ అయిపోతుంది ఆ వారం రోజులు తలదనంలో పడిపోతుంది కానీ మొత్తం మీద ఫార్టీ డిగ్రీస్ అనేది ఏదో వారం రోజులు పది రోజులు ప్రతి సంవత్సరం తప్ప అది సహించేసేయటమే ఆ రకంగా మనస్సు దట్టం చేసేసుకుని కంప్లైంట్ చేయకుండా మనం సహించడం అలవాటు చేసుకోవాలి శీతోష్ణ అలాగే శుభ దుఃఖాలు కూడా శుభ దుఃఖాల గురించి ఉంది చెప్పేది ముందు శీతోష్ణాల కినిషిశాను వీట్ నెస్ సహిస్తే కిద్ ఏమిటి లాభము ఇది అంటే శృణు వినుము అని అంట అలా చెప్పడం ఎందుకు ఇలాగ మీరు చెప్తున్నారు మేము వింటూనే ఉన్నాం మధ్యలో ఈ శృణు శృణు అంటే అంటే మీ కొంచెం హెచ్చరిక చేయటం మనస్సు భద్రం చేయండి మనస్సుని ఇక్కడ పెట్టి వినండి అని శృణు సో పదచ్చేదం చేద్దాం ఒకసారి శ్లోకానికి ఎవరు చేస్తారు పదచ్ఛేదం అవునండి నేనే చెప్తాను చేయండి వ్యథయంతిషం సమదుఃఖసు అమృత శ్రీకృష్ణుడిక్కడ హీ స్ప్రింగింగ్ ఇన్ సమ్ మ్యాచు స్పిరిట్ మ్యాచు ఆఫ్ స్పిరిట్ అంటే అంటారండి అలాగా ఆ స్పిరిట్ ను తీసుకొస్తున్నాడు అంటే కొంచెం ధైర్యం గల ఉండాలి కానీ అంత బేలతనం పనికిరాదు మ్యాచు ఆఫ్ స్పిరిట్ నుడా తీసుకొస్తున్నాడు హే పురుష సో నీవు గొప్ప వీరాధివీరుడు కదయ్యా అర్జున అని అతనిలో ఉండేటువంటి ఆ స్వాభిమానాన్ని కొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు మనం కూడా స్వాభిమానం తెచ్చుకుని దురభిమానం ఉండకూడదు స్వాభిమానం ఉండాలి స్వాభిమానంతో మనం అదే మనం మనుషులం పశువులం కాదు వివేకం గలవాళ్ళం కాబట్టి ఆ వివేక శక్తిని మనం తెచ్చుకుని మనం సహన శక్తిని సంపాదించుకుని ధైర్యంగా సహించాలి కానీ అంతేగాని ఈ శీతోష్ణాలకేనో ఈ వచ్చిపోయే సుఖదుఖాలకి లొంగిపోవడమా శతగాంధనం అవుతుంది అది అనే ఒక నేచురల్ స్పిరిట్ ని మనం తెచ్చుకోవాలి అప్పుడు సహనం తేలికవుతుంది అందుకోసం నేచురల్ స్పిరిట్ అలా చెప్తారు కూడా తాళన్ని ఏడితేడిచి తాళన్ని లేవండి ఇప్పటికీ ఏడుపులు పెట్టి ధైర్యం తెచ్చుకోండి అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమైందంటే ఎవరి పనుల వాళ్ళు చేసుకుంటూ ఉంటే అన్ని దుఃఖాలు వందల పోతాయి అని చూడండి ఆ రకంగా సో హే సో ధీరంగా ఉండాలని ధీరం అనే పదాన్ని కూడా ప్రయోగించారు సో ధీరుడు ఎవరు ఎవరు మోక్షమునకు అర్హుడు సహా అమృతత్వాయ కల్పతే వాడు మోక్షమునకు అర్హుడు అవును కల్పతే అంటే అర్హోవతి సమర్థోతి సో జీవన్ముక్తుడైపోతాడు వాడు జీవన్ముక్తికి అర్హతని సంపాదిస్తాడు ఎవడు ధీరుడు ఎవడో వాడు ఎవడీ ధీరుడెవరు అంటే ఏతే ఎంపురుషం నీ సమదుఖ సుఖం వ్యథ అనే పదానికి భయమనర్థం సో లేకపోతే శంకరులున్న చాలా ఇంత ఏం రాయిపోతున్నారు చెలింపజేయుట భయమో అనే అర్థం కూడా ఉంది సుఖంలో భయం ఉంటుంది దుఃఖంలో భయం ఉంటుంది సుఖంలో భయమేమిటి చేయి జారిపోతుందేమో అని భయం దుఃఖంలో భయమేమిటి వచ్చి నెత్తిమీ పడుతుందేమో అనుభం రెండు భయమే అంచేతనే సుఖ దుఃఖాల ఎడల అంత తీవ్రమైనటువంటి మెంటల్ రెస్పాన్సెస్ ఉండకూడదు ఎందుకంటే సుఖం మీద గట్టి అటాచ్మెంట్ ఉందనుకోండి దుఃఖం మీద ఏమైనా సరే ఇది నా దగ్గరికి రాకూడదు అనేటువంటి గట్టి విద్వేషం ఉందనుకోండి అప్పుడు మీరు మెంటల్ గా యు ఆర్ వెరీ వీక్ యూ బికమ్ వీక్ బలహీనత వచ్చేస్తుంది మనస్సులో భయము భయాన్ని దూరం ప్రయత్నం చేయాలి కానీ భయాన్ని పెంచి పెంపొందించే ప్రయత్నం చేసుకోకూడదు ఇప్పటికే మనం భయాన్ని పెంచుకుంటూ దేవాలయానికి వెళ్ళొస్తాడు భయపడుతూ ఉంటాడు అంటే ఏమిటి భయపడంటే నా అభిప్రాయం దేవాలయానికి సంబంధించి అక్కడేదో చెప్తారు ఎవరు ఎవడో ఒకడో కాంప్లెక్స్ ఇచ్చి పంపిస్తారు ఏమని మీరు ఎన్ని ప్రదక్షణాలు చేశారు మూడు చేశారు ఈ దేవాలయంలో మూడు చేయకూడదు ఐదు చేయాలి మూడు చేస్తేనేమో పీక్గా చుట్టుకుంటుంటే ఐదు చేస్తే మేము ఉంటాడు వీడు భయపడుతూ ఉంటాడు క్షంగా, ఈ సత్సంగాలు సత్సంగాలు అసలు తక్కువే ప్రశ్నలు వేయండి నేను సమాధానం చెప్తాను అని కనుక అంటే వాళ్ళు వేసి ప్రశ్నలు అన్ని లాగే ఉంటారు సో పిల్లి ఎదురకుండా వస్తే ఏమవుతుంది అని ప్రశ్న పిల్లి ఎదురకుండా వస్తే ఏమే అది మీద పడితే కడుపుకితే ఏదైనా అవ్వాలి కానీ దాని దారికి పోతే ఏమే అవు అడుగుతాను ఇల్లు ఎదుర్కొన్నా వస్తే అంటుంది లేకపోతే కుక్క వస్తే ఇలా లలిత సహస్రనామం పారాయణ చేస్తే మిమ్మల్ని ఆ లలితాదేవి మిమ్మల్ని చాలా హింసలకు గురి చేసి నరకంలోకి తోసేస్తుంది అని ఎవడో చెప్పారు ఈ ఏం చెప్తాం తప్పేం పారాయణ చేసుకోండి అని చెప్పాను అసలు నేను ముందే అడిగాను మీరు నన్ను ఒక ఆయన అడిగారు నన్ను భిక్షకు వెళ్తే ఏదో సత్సంగంలో దలిత శాస్త్రనామం పారాయణ చేయవచ్చా చేస్తే దోషం ఏమన్న అపరాధము దోషము లేదా అని అడిగారు నేను అన్నాను మీరు ఈ ప్రశ్న ఇంతకు ముందు ఎంతమందిని అడిగారు అని అడిగారు అంటే ఎవరిని అడగలేదు మిమ్మల్ని ఒక్కరిని అడుగుతున్నాను అని చెప్పారు ఓకే ఇంక ఈ పైన ఇంకా ఎంతమందిని అడగబోతున్నారు అని అడిగారు అంటే ఇంక అడగను మీరు చెప్పిన దానికి నేను సంతోషపడుతున్నాను ఓకే ఆ ఇన్స్టూడెంట్స్ తీసుకుని నేను చెప్పాను మీకు ఏమీ తప్పేం లేదు దోషమేం లేదు అని దాని మీద పోలు కూడా ఇచ్చా రెండు సహస్రనామంలో ఏముంటుంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అలం శ్రీమాత అంటే శోభాయుక్తమైన ఓ తల్లి అని అర్థం శ్రీమత్ సింహాసనేశ్వరి మంచి సింహాసనం మీద కూర్చున్నావిడ జగన్మాత దీంట్లో అపరాధం ఏముందండి అని తిట్టేమా కొట్టేమా దీంట్లో అపరాధానికే ఉంది సంస్కృత పదాలు ఊరర్లస్ తెలుగులో కూడా ఉన్నాయి సింహాసనం తెలుగులో ఉంది ఈశ్వరి తెలుగులో ఉంది శ్రీ తెలుగులో ఉంది ఏమిటి దీంట్లో అపరాధింది ఇది చెప్పాను చాలా బాగా చెప్పానని నేను అనుకున్నాను వెంటనే ఇంకోళ్ళు అడిగారు మరి అర్గలా స్తోత్రం చదవకపోతే కొంపలు అడ్డుకుపోతాయని చెప్పారు దాని మాట ఏమిటి చెప్పాను ఏమోనమ్మా అవల కదండి ఇంకా వీరు అంత లోతుల్లోకి నేను వెడిపోలేరు వీటి అర్గలా అంటే అర్గలా అంటే గడియం ఏదో అర్థం సో మరి ఆ స్తోత్రానికి అర్కలా స్తోత్రం అనేదో పేరు వచ్చింది ఆ స్తోత్రం చదవకపోతే ప్రమాదం దేవి ఖడ్గంతో చంపేస్తుంది లేదా దేవి యొక్క సింహం ఒకటి ఉంది కదా ఆ సింహం మిమ్మల్ని ఏమో పీకేస్తుంది అని ఇలాగా విద్యా మరి ఏమన్నా అలా భయాలు పెట్టేస్తే మనుషులనే మనం ఏమిటి సంపాదించుకున్నట్టు మనం భయం పోవడం కోసం అక్కడికి వెళ్తాం భయాన్ని కొని తెచ్చుకుంటాం అందుకంటే అక్కడికి వెళ్ళకపోతేనే వీడు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉన్నాడని అనిపిస్తోంది కాబట్టి ఈ రకంగా డబ్బు భయమే డబ్బు దగ్గర భయమే డబ్బు సంపాదిస్తానో భయం దాచిపెట్టడంలో భయం ఆ తర్వాత ఈ డబ్బు తర్వాత వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టడం ఇదో భయం వీడు అవసరమైన దానికంటే పది రెట్లు ఎక్కువ సంపాదిస్తాడు అది తర్వాత కొడుకులు వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళు సరిగ్గా ఖర్చు పెడతారో ఖర్చు పెట్టలో అని డౌట్ ఎందుకంటే వీడు చూస్తూ ఉంటాడు వీటి విజయ జీవితంలో వీడు పది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు వంద ఖర్చు పెడతారు కొంచెం జనరేషన్ గ్యాప్ పడుతున్నాయి మనం ఖర్చు పెట్టలేము పిల్లలు కొంచెం ఉల్లాసంగా ఖర్చు పెడతారు వాళ్ళు పెద్దవాళ్ళు తర్వాత వాళ్ళు ఖర్చు పెట్టాం మానసిక దీనికి రూల్ ఒకటి ఉంది ఎవడు సంపాదిస్తాడో వాడు ఖర్చు పెట్టారు సంపాదించేది మరొకడు ఉల్లాసంగా ఖర్చు పెడతారు కాబట్టి పిల్లలు ఉద్యోగంలో చేరి తమ డబ్బులు తాను సంపాదించుకునే వరకు ఉల్లాసంగా ఖర్చు పెడతారు ఆ తర్వాత జాగ్రత్తగా ఖర్చు పెడతారు ఇది ఒక రూల్ ఇది కాబట్టి అదో భయం అన్నిటికీ భయాలే సో ఈ భయాలతో బతుకుతూ ఉండటం అది తెలివితేటలు కాదు సహనము తితిక్ష తెచ్చుకుంటే మనం దేన్నైనా సహించగలం దీని మీద ఒక సైకాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు వేరు గుర్తురావట్లేదు నాకు చాలా ఫేమస్ నేమే అతను సైకాలజీ అని సైకాలజీలో ఒక కొత్త సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ కాన్సన్ట్రేషన్ క్యాంప్ ఇంగ్ మేట్ ఆస్విడ్జ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో నైన్టీన్ నుంచి నైన్టీన్ దాకా ఉన్నాడు జర్మన్ నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ దాని గురించి మీకు ఏదైనా కొద్ది తెలుసు ఉండాలి సో అతను ఒక ప్రిన్సిపల్ సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ పెట్టాడు అది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అతను ఏమన్నాడంటే మానవుడు సహించలేని దుస్థితి ఈ సృష్టిలో ఉండదు అని చెప్పాడు ఎంతటి నికృష్ట స్థితిని అయినా సరే సహించే శక్తి మానవుడికి ఉంది అని చెప్పాడు కానీ అది ఉందని వాడికి తెలీదు సిచ్యువేషన్ డెవలప్స్ ఆ శక్తి వస్తుందని చెప్పాడు దానికి అతను దృష్టాందని చెప్పాడు అతనికి టీ దొరకలేదు రెండు మూడు రోజులు టీ దొరకలేదు ఆ యుద్ధం నడుస్తోంది చాలా కష్ట తిండి లేక కష్టపడుతున్నారు అతనికి నాలుగు రోజుల తర్వాత ఒక కప్పు ఛాయ్ దొరికింది దొరికితే అక్కడ బెంచీ మీద కూర్చుని ఆ ఛాయ్ తాగుతున్నాడు రెండు సిప్స్ తాగేపటికి ఎందుకునో వెనక్ దుర్వాసన వేస్తే వెనక్కి చూస్తాడు వెనక్కి చూస్తే ఆ వెనక్కల కుళ్ళుతున్న ఇరవై శవాలు కనపడతాయి కుళ్ళిపోతున్న శవాలు ఇరవై ఇరవై ఉంటాయి అవి వాటిని మాసు గ్రేవ్స్ కింద కప్పు పెడుతూ ఉంటారు అలా మాసు గ్రేవ్స్ లో వేలకు శవాలు కప్పు ఇంకా మిగిలి ఉన్నాయి సో ఎంత తుడిచినా ఇంకా దుమ్మోదో మిగిలిపోతుందంటే చూడండి రోడ్డు తుడిస్తే ఏదో చెత్త ఏదో కార్నర్ లో ఉంటూనే ఉంటుంది ఆ ఎన్ని శవాల్ని కప్పెట్టినా ఇంకా కొన్ని ఇరవై శవాలు ఉండిపోయాయి ఆ శవాలు వీడి కూర్చున్న పెంచి అంత వెనకాలు ఉన్నాయి అలా చూడగానే అమ్మో కంగారు పడి కానీ ఈ ఛాయ్ మాత్రం తాగేదాకా దాని గురించి మాత్రం మాట్లాడుతూ శుభ్రంగా చాయ్ తాగేస్తుంది చాయ్ తాగడం అయిన తర్వాత అక్కడి నుంచి దూరంగా పడ్డాడు కాబట్టి మానవుడికి సహించడం చేతగాదని మీరు అనొద్దు మానవుడికి తన శక్తి తనకు తెలీదు భయంతో తన శక్తి విషయంలో తానే అజ్ఞానిగా ఉండిపోతాడు మానవుడికి ఎంతటి కఠినమైన స్థితి సహించేటువంటి సామర్థ్యం మానవుడికి ఉంది నేను కాన్సంట్రేషన్ క్యాంప్ ఇన్మేట్ గా నేను చెప్తున్నాను అని సైకాలజీలో రాస్తాను సో అతని పేరేమో నా సో కౌఫ్మెన్ ఏదో ఉంది జ్యూయిష్ సైకాలజిస్ట్ సో నేను మనం చేసేది ఏంటంటే మనలో అనంతమైన శక్తి ఉంది ఆ శక్తిని మనం గుర్తించి పైకి తెచ్చుకుని వివేక బలంతో మనం సహించటం అనేది అలవాటు చేసుకుంటే అది ఏదో ఒక పెసిఫిస్టిక్ ఫిలాసఫీ అని మీరు అనుకోవద్దు చాలా ఓపిక్ మీరు దాన్ని గమనించాల్సి ఉంటుంది నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బహుశా ఐ వుడ్ లైక్ టు డిస్క్రెస్ దిస్ సహనం ఐ లిటిల్ మోర్ ఇన్ నెక్స్ట్ క్లాస్ సో దాంట్లోనే పురుషార్థం ఉన్నది దాంట్లోనే వివేకము తెలివితేటలు ప్రజ్ఞ పురుషార్థం అన్ని